సంకీర్తన ఇరవై ఒకటి పెంచుగాదు కడు పెలుచు మనసు ఎంచరాదు పంచరాదు ఎట్టిదోయీ మనసు పట్టపసలేదు చూడబయలుగాదీ మనసు నెట్టన పారుచుండు నీరూగాదీ మనసు చుట్టిచుట్టి పాయకుండు చుట్టమూగాదీ మనసు ఎట్ట ఎదుటనే ఏటిదోయీ మనసు రుచులెల్లా కానుపించు రూపులేదు మనసు పచరించునాసలెల్లా పసిడిగాదీ మనసు ఎచటా కరగదు రాయీగాదు మనసు ఇచటానచటా తానే ఏటిదోయీ మనసు తప్పక నాలోనుండు దైవము కాదు మనసు కప్పిమూటగట్టరాదు గాదు మనసు చెప్పరాని మహిమల శ్రీవెంకటేశు దలచి ఇప్పుడిన్నిటా గెలిచ నేటిదో ఈ మనసు